వివరించి చూడబోతే వెరగయ్యీ నాకు నేడు తవిరి పుట్టనినాడు తనువులెందునో ఈ జన్మ ఎత్తకపూర్వం ఈ శరీరాన్ని ధరించకపూర్వం నేను ఎక్కడ ఉండేవాడనో నా శరీరం ఎక్కడ ఉండేదో కదా వివరించి చూడబోతేండెనో జనని గర్భములోన సరి నేనుండేనాడు ఎనసి యాడనుండెనో ఈ ఆశ మునుపనంతకు తొల్లిమునిగి పరలోకము కొనలనుండెడినాడు కోపము లెందుండెనో వివరించి చూడబోతే వెరగయ్యీ నాకు నేడు తవిరి పుట్టని నాడు తనువులేందుండెనో పొత్తులలోపల నేను పొడలు పెట్టేనాడు ఇత్తల జవ్వనమదమెందుండెనో నిత్యము నిదురలోననే కలలు కనేనాడు ఎత్తి ఈ కాపురములివి ఎందునుండెనో వివరించి చూడబోతే వెరగయ్యీ నాకు నేడు తవిరి పుట్టని నాడు తనువులెందుండెనో మానక పంచేంద్రియమత్తుడనై ఉన్ననాడు ఈ నేటి బ్రహ్మానందమెందుండెనో తానే శ్రీవెంకటేశుడు దయజూసెగాక నన్ను ఆనుకొన్న కర్మము ఏమంటా తానుండెను ఎవరించి చూడబోతే వెరగయ్యి నాకు నేడు తవిరి పుట్టని నాడు తనువులెందుండెనో